కళప్రపూర్ణ వింజమూరి అనసూయాదేవి గారి గతానికి స్వాగతం పుస్తకంలో ముప్పైవ చాప్టర్ జబర్జంగ్ కథ ఇవి పంతొమ్మిది వందల ముప్పై విశేషాలు ఆ రోజుల్లోని ముఖ్యమైన వినోద కాలక్షేపం స్టేజ్ నాటకాలు ఇవి కాక వీధి నాటకాలు తోలుబొమ్మలాట్లు బుర్ర కథలు హరికథలు పురాణాలు జాతరలు తీర్థాలు కూడా ఉండేవి మా కాకినాడ మరీ పెద్ద ఊరు కాకపోయినా రసికులైన ఆడియన్స్ ఉండేవారు అనుకుంటాను అప్పుడప్పుడు ఇతర భాషల వారు వచ్చి నా నాటకాలు ఆడేవారు భాష తెలియకపోయినా మన వాళ్ళు అవి కూడా చూసి ఆనందించేవారు పార్సీ డ్రామాలు కాలక్షేపంగా ఉండేవి మరాఠీ డ్రామాల్లో మంచి సంగీతం ఉండేది మా నాన్నగారికి నాటకాలంటే పిచ్చి సరదా నాటకాలు రాసేవారు చూసేవారు నటించేవారు నాకేమో పాటల పిచ్చి అందుచేత చిన్నప్పటి నుంచి నేను మా నాన్నగారితో అన్ని నాటకాలకి వెళ్లేదాన్ని ఆ రోజుల్లో ప్రసిద్ధికెక్కిన నాటక కంపెనీలు ఎన్నో ఉండేవి బళ్ళారి రాఘవాచారి గారు స్థానం నరసింహారావు గారు ఎడవల్లి సూర్యనారాయణ గారు తుంగల చలపతిరావు గారు వేమూరి గంగయ్య అద్దంకి శ్రీరామ్మూర్తి డివి సుబ్బారావు పారుపల్లి సుబ్బారావు పిల్లల మర్రి సుందర్రామయ్య మాధవ పెద్ది సూర్యనారాయణ గారులు నటించే కంపెనీలు బాగా ప్రసిద్ధికెక్కాయి వీరే కాక నాకు పేరు జ్ఞాపకం రావడం లేదు కానీ మరెందరో పేరెక్కిన నటులు నాటకాలు ఆడుతుండేవారు మా కాకినాడలో ఆంధ్ర సేవా సంఘం యంగ్మెన్స్ హాపీ క్లబ్ అని రెండు ముఖ్యమైన నాటకాలు నాటక కంపెనీలు ఉండేవి మా కాకినాడలో ఆంధ్ర సేవా సంఘం యంగ్మెన్స్ హ్యాపీ క్లబ్ అని రెండు ముఖ్యమైన నాటక కంపెనీలు ఉండేవి వింజమూరి నరసింహారావు గారు అంటే మా నాన్నగారు ముప్పిడి జగ్గరాజు గారు దీక్షితులు గారు గుర్రం వీరాస్వామి గారు కృష్ణమాచారి గారు ఈయన ప్రసిద్ధ నేపా నేపథ్య గాయకుడు పిబి శ్రీనివాస్ గారి మేనమామ బీవీ నరసింహారావు గారు కొచ్చెర్లకోట భాస్కర్రావు గారు రేలంగి వెంకట్రామయ్య గారు శివరావు వడ్లమాని విశ్వనాథం లక్ష్మణ స్వామి మంగిపోటి రామలింగ శాస్త్రులు మొదలైన వారు మా ఊరి ప్రముఖ నటులు పైన పేర్కొన్న నటులందరూ వారి వారి కంపెనీలలో సభ్యులుగా ఉండి అవసరం ఉన్నప్పుడు మాత్రమే వచ్చి నటించి వెళ్లేవారు అలా కాకుండా రెండు స్పెషల్ నాటక కంపెనీలు ఉండేవి అవి సురభి నాటక కంపెనీ గుబ్బి నాటక కంపెనీలు వీరి కుటుంబాలే వీరి కంపెనీ వీరి నాటకాల్లో పూర్తిగా వీరి కుటుంబ సభ్యులే పాల్గొనేవారు వీరి నాటకాలు ఆ రోజుల్లో చాలా ప్రసిద్ధి బ్రాడ్వే నాటకాల్లాగా నెలల తరబడి ప్రదర్శించేవారు పంతొమ్మిది వందల కాకినాడలో గుబ్బి వీరన్న గారి నాటకాలు వరుసగా ప్రదర్శించారు వీరు వీరేసినటువంటి నాటకాల్లో సదారమా నాకు బాగా జ్ఞాపకం ఉంది వీరు కాకినాడలో నాటకాలు రోజుల్లో మెయిన్ రోడ్లో ఇంట్లో బస్సు చేసినప్పుడు నేను నాన్నగారు వారిని చూడడానికి వెళ్లాం యథాప్రకారం మా నాన్నగారు నా చేత ఒక పాట పాడించారు వీరన్న గారు జయమ్మ గారు దగ్గర నేను అప్పుడే యమన్ కళ్యాణిలో కొత్తగా ట్యూన్ చేసిన జయదేవుని అష్టపతి ధీరస మీరే తీరే పాడాను పాటంతా విన్నాక అమ్మాయి ఈ పాటను మరొకసారి పాడగలవా అన్నారు రెండోసారి ఇంకా కొత్త సంగతులు వేసి గమకయుక్తంగా పాడి వీరన్నగారి మెప్పు పొందాను మా చిన్నప్పుడు మామయ్య కృష్ణశాస్త్రి తనతో కూడా నవ్య సాహిత్య పరిషత్ సభలకి అని ఊళకు తీసుకువెళ్ళి నేను ట్యూన్ పెట్టిన తన పాటలను చేవాడు మొదటి నాట్య కళా పరిషత్ నవ్య సాహిత్య పరిషత్తులు తెనాలలో జరిగినప్పుడు మామయ్య నన్ను తీసుకెళ్లాడు నాకప్పుడు తొమ్మిదేళ్లుంటాయి గుడిపడి వెంకటాచలం గారి సోదరులు కొమ్మూరి వెంకటరామయ్య గారింట్లో బస ఆ రోజు సభ ఆ రోజు సభలో సురభి కంపెనీ వారి సంపూర్ణ రామాయణం నాటకం అందరూ స్త్రీలే నటించారు మగ వేషాలు కూడా స్త్రీలే అది కుటుంబ వ్యవహారం అంతా వాళ్లవాళ్లే వేయాలి వారిలో కొన్ని వేషాలు వేయవలసిన వారు గర్భవతులుగా ఉన్నారు లక్ష్మణుడు ఇంద్రజిత్తు పాత్రధారులు ఇద్దరూ కడుపే నెలల నుండి గర్భవతులైనా ఎంతో బాగా నటించారు అందుచేత ఏమీ ఎబ్బెట్టుగా అనిపించలేదు మరొకిద్దరు కూడా గర్భవతులే అయితే వారు ఆడవారు వేషాల్లోనే ఉన్నారు కనుక సహజంగా ఉండి పర్వాలేకపోయింది నేను ఎందుకు రాస్తున్నానంటే ఆ రోజుల్లో మనుష్యుల్లోని కళని గమనించేవారు గాని ఇవన్నీ లెక్క చేసేవారు కాదు అని చెప్పడానికి సురభి కుటుంబాల వారు సినిమా రంగంలో కూడా ప్రవేశించారు ప్రప్రథమంగా సినిమాలో నటించిన ఖ్యాతి సురభి కుటుంబానికి చెందిన సురభి కమలాబాయ్ గారికి దక్కింది ఈమె శకుంతలు గాను సూర్యనారాయణ గారు దుష్యంతుడు నటించిన శకుంతల పిక్చర్ రోజుల్లోనే ఈమెతో నాకు పరిచయం అయింది అలాగే సురభి పూర్ణిమ కూడా బాగా తెలుసు స్టేజ్ నాటకాల్లోనే కాక మద్రాసు రేడియో వచ్చాక తరుచు రేడియో నాటకాల్లో కూడా పాల్గొనేది సురభి బాల కూడా ఆమె పిక్చర్లో నటించే ముందు నుంచి తెలుసు పంతొమ్మిది లేక నలభై వాళ్ళ నాన్న మా ఇంటికి తీసుకొచ్చి డాన్స్ చేయించారు సురభి వారికి మాకు ఉన్న స్నేహం ఇప్పటిది కాదు సురభి నాటక కంపెనీ స్థాపించిన వారు వనారసు గోవిందరావు గారు వీరు గొప్ప గొప్ప ఆర్గనైజర్ ఇనికి ఇద్దరు భార్యలు వారి ఇరువురికి చాలా మంది పిల్లలు కొడుకులు కోడళ్ళు కూతుళ్ళు అల్లుళ్ళు భావమరుదులు మరదళ్ళు మనవళ్ళు మనవరాలు ఎట్లా మొత్తం కలిపే యాభై మంది ఉండేవాళ్ళు సురభ కుటుంబంలో చెప్పుకోదగ్గ గొప్ప విషయం ఏంటంటే వారి సాంఘీభావం గోవిందరావు గారు డిక్టేటరు వారు చెప్పినట్టు అందరూ నడుచుకునేవారు ఒక్కొక్కరు ఒక డిపార్ట్మెంట్ చూసుకునేవారు బాగా పాడేవారిని బాగా నటించేవారిని ఆయా క్యారెక్టర్లకు నప్పే వేషాలకు నిర్ణయించేవారు ఎవరూ నువ్వు నేను చిన్న అనుకోలేదు అందరికి సమానమైన ప్రాముఖ్యం గౌరవం ఉండేది అన్ని క్యారెక్టర్ల డైలాగ్స్ అందరికి తెలుసు అందుకే ఒకవేళ ఏ హీరోయినో అనారోగ్యంగా ఉంటే మరొకరిని నిమిషాల మీద ఏర్పాటు చేసేవారు ఇది వారి ప్రత్యేకత కూచిపూడి వారిలాగా సురభి వారు కూడా ముఖమలు పట్టతో వారి వారి దుస్తుల్ని డాకు రేకులు చెంకీ పూసలు మొదలైన వాటితో కిరీటాలు భుజకీర్తులు నెక్లెస్లు తల సామాన్లు మొదలైన వాటిని వారే స్వయంగా తయారు చేసుకునేవారు ఎప్పుడు చూసినా అందరూ పనులు చేస్తూ కనపడేవారు ఆఖరికి సెట్టింగులు సింహాసనాలు కటెన్స్ కూడా వీరే చూసుకునేవారు సర్కస్ కంపెనీ వారిలాగా నిమిషాల మీద సెట్టింగులు మార్చేవారు వైర్ వర్క్ ఫీట్స్ అనగా నారదుడు ఆకాశం మీద నుంచి క్రిందకు రావడం ఇంద్రజిత్ మాయా యుద్ధం లంకా దహనం లాంటివి ఎంతో బాగా చూపించేవారు ఒక్కొక్కప్పుడు ఏనుగుల్ని రథాలని కూడా స్టేజ్ మీదకి తీసుకొచ్చేవారు సర్కస్ వాళ్ళలాగా డేరా వేసి కూడా నాటకాలు ఆడేవారు ఒక్కొక్క నాటకం వారం లేకపోతే పది రోజులు కూడా ఆడేవారు ఎన్నేళ్ళో తర్వాత మద్రాసులో టీకేఎస్ బ్రదర్స్ వారి నాటకాలు ఆ తరహాలో చూశాను గోవిందరావు గారికి మా నాన్నగారికి కూడా స్నేహితులైన కొత్తపల్లి లక్ష్మయ్య ఈ సురభి వారి నాటకాల్లో ప్రముఖ పాత్ర వహించేవారు నిజానికి ఆ కంపెనీలో నటించే పై మనిషి ఈయనొక్కరేం చెప్పొచ్చు పైగా అయిన భీమవరం నుంచి వచ్చేవారు నాటకాలయ్యే వరకు మా ఇంట్లోనే బస్ చేసేవారు అలాగే ఆయన ద్వారా సురభి వాళ్లతో పరిచయమైంది మాకు వారి నాటకాల్లో ముఖ్య పాత్రధారులైన శాంత నాగలక్ష్మి షణ్ముఖం నాకు చాలా స్నేహితులయ్యారు పాప వాళ్ళకి ఎప్పుడూ తీరుబడి కాదు ఉన్నప్పుడు మా ఇంటికి వారు వారింటికి మేము ఎడుతుండేవారు సురభి వారి నాటకాలు రాత్రి తొమ్మిదిన్నరకి ఆరంభమయ్యేవి ఆడియన్స్ తక్కువ మంది ఉన్న టైంకి ఆరంభించేవారు వారికి పనులన్నీ సక్రమంగా టైంలో జరిగిపోవాలి పగలు డ్రెస్సులు ఇస్త్రీ చేసుకుని ఏ ఏ సీనుల్లో ఏమి ధరించాలో చూసుకోవడం భోజనాలు అవగానే తప్పనిసరిగా నిద్రపోవడం రాత్రి మెలుకుగా ఉండాలి కదా అందుకని రాత్రి ఏడులోగా భోజనాలు ముగించి మేకప్ వేసుకోవడానికి వెళ్ళేవారు తొమ్మిదిన్నరకి నాటకం ఆరంభిస్తారంటే అన్ని క్యారెక్టర్ల వారు ఎనిమిదిన్నరకే రెడీగా ఉండి తీరాలి అంత డిసిప్లిన్తో ఉండేది సురఫి కంపెనీ ఒకసారి సురఫి వారు భోజనానికి పిలిచారు వారికి టైం చాలా ముఖ్యం నాతో మరీ మరీ చెప్పారు ఆలస్యం చేయొద్దని నా జాతకంలో లేటుగా తప్ప ముందుగా వెళ్ళడం అనేది ఎప్పుడూ లేదు పబ్లిక్ ఎగ్జామినేషన్కే లేటుగా వెళ్ళిన మనిషిని ఆ రోజు సరిగ్గా వాళ్ళ ఇంటికి బయలుదేరబోతుంటే నా పాట కచేరీ కోసం ఎవరో కొత్త వలస నుంచి వచ్చారు వారితో మాట్లాడు ముగించేసరికి చాలా ఆలస్యమైపోయింది మా తాత బండివాడిని అలాగా పిలిచేవాళ్ళంలేండి ఒంటెద్దు బండి కట్టించుకొని సీత నేను సురభివారింటికి వెళ్ళాం మధ్యాహ్నం రెండున్నర అయ్యి ఉండొచ్చు ఎంతసేపు తలుపు కొట్టినా ఎవరూ తెరవలేదు ఇంకా వెళ్ళిపోదాం అనుకుంటే మెల్లగా కళ్ళు నులుపుకుంటూ వస్తున్న నాగలక్ష్మి కనబడింది తలుపు తీశారు ఇల్లంతా నిశ్శబ్దం అందరూ మంచి నిద్రలో ఉన్నారు దూరాన కడిగి బోర్లించి పెట్టిన పెద్ద పెద్ద గిన్నెలు కనబడ్డాయి ఇంతలో శాంత కూడా లేచి వచ్చింది ఇంకా మీరు రారనుకుని మిగిలిన వంటకాలు పనివాళ్ళకి ఇచ్చేశాం ఒక్క జబర్జంగు మాత్రం ఉంది తింటారా అంది జబర్జంగ అనేది ఏదో మంచి స్వీట్ అయి ఉంటుందనుకొని నాకు జబర్జంగు చాలా ఇష్టం మాకు ఆకలి కూడా ఎక్కువ లేదు ఒక్కటే చాలు పూర్తి భోజనం చేయడానికి మరొకసారి వస్తాం అన్నాను వాళ్ళు పాపం విస్తళ్ళు వేసి సిగ్గుపడుతూ అన్నం జబర్జంగ్ వండి వడ్డించారు అప్పుడు తెలిసింది జబర్జంగని గురించి జబర్జంగ అంటే ఏంటో తెలుసా పచ్చి పులుసు